ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లాట్ ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభుని యేస్తూ పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు ప్రైజ్ లాట్ సిస్టర్ ప్రైజ్ లాట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి మనము ప్రార్థనా పూర్వకంగా మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిత్యము స్థుతి గానముల మధ్య ప్రభన తండ్రి స్థుతింపబడుతున్నటువంటి వేసయ్యా నీకు పరిశుద్ధ నామంకు వందనాలు వందనాలు వందనాలు ఏసయ్యా దీనిమంతయ్యే నీకు కృపలు జ్ఞాపకం చేసుకున్నావు నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభన మా పట్ల గొప్ప కనికరంతో నండి మమ్మల్ని ప్రేమించిన దేవుడవు ప్రభ మా రక్షకుడవు మా విమోచకుడవు మా పోషకుడవు నీకు వందనాలయ్యా నతండి ఏమి ఇచ్చి కూడా మేము మీరు తీర్చుకోలేం నాయన ప్రభన తండ్రి మమ్మల్ందరినీ నీ యొక్క సన్నిధిలోకి ప్రభాన తండ్రి ఈ యొక్క శాంతకాల సర్వీస్ కి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దిన దీనివెనలు ప్రభా వాక్య ద్వారా ప్రభ మాకు అందించమని ప్రభ ప్రతి ఒక్క హృదయం ఎరిగిన దేవుడు ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ సమస్యలు ఏదైనా దీవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ముట్టండి ప్రత్యేకంగా దీవించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి వారిని దర్శించండి నా తండ్రి వేసినటువంటి కుటుంబంలో ప్రతి విధమైన క్రియలను తీసివేయండి అస్వథను తొలగించండి నా ప్రభుడవ నా రక్షకుడో ప్రభ నీకు వే నోళ్ళ సృష్టిస్తున్నాము నాయన అతని నీ యొక్క గొప్ప కార్యం వివరించటకు ప్రభా మా నాలుగు చాలదయ్యా అతన్ని అన్నో దినము అన్నో క్షణము మమ్మల్ని మీ రెక్కలు చాటిన భద్రపరుస్తు ప్రభ నడిపిస్తున్న దేవుడవ ప్రభ యోగ్యత మమ్మల్ని ప్రభా యోగ్యులుగా నా తండ్రి నీ యొక్క కుటుంబముగా మమ్మల్ని చేర్చుకున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ స్వంత బిడ్డలుగా ప్రభ అతని రాజులుగా యాజకులుగా మమ్మల్ని చేసిన దేవుడవ ప్రభాన తండ్రి వాణి సత్వంలో నుంచి పాపంలో నుంచి మాకు విడుదల ఇచ్చిన దేవుడు ప్రభ ప్రతి కార్యము కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా పట్ల ఉన్న గొప్ప సంకల్పంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన అతని మమ్మల్ని విమోచించుటకు ప్రభ ఎంతో విలువైన యొక్క రక్తంను ప్రభ యొక్క శివులు కార్చిన దేవుడు ప్రభ దేనికి కూడా నువ్వు వెనిది యొక్క మిక్కిలిగా ప్రేమించిన దేవుడు ప్రభన తండ్రి సమస్తంను సమకూర్చి మేలు కొరకై చేస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం అంత ప్రభ నీ యొక్క ద్వారా మాట్లాడండి ప్రభన తండ్రి పాటల ద్వారా మీరు మహిమపరచబడాలని ఆయన అలాంటి ప్రతి ఒక్క బిడ ద్వారా తండ్రి ప్రభస్సుతింపబడాల ఎస్ఐ నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం అంతటా కూడా ప్రభా ఆది నుంచి అంత వరకు ఈ యొక్క మీరే నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క పరిశుద్ధ నామంకి చెల్లించుకుంటూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లో శాంతం సిస్టర్ ప్రైజ్ రాస్టర్ ప్రైజ్ రాస్టర్ నిన్ను నేను మనసార కీర్తించెదను నిన్ను నేను దిన దినము స్తుంచెదను నిన్ను నేను మనసార కీర్తించదను నిన్ను నేను దినదినము స్తోత్రార్గుడవ నీవే ప్రభు సమస్తమునీ కర్పించెదను స్తోత్రుడవు నీవే ప్రభు సమస్తమునీ కర్పించెదను స్థుతించెదను నిన్ను మనసార కీర్తించదను నిన్ను నేను దిన దినము పూజార్గుడవో పవిత్రృడవ పాపిని క్షమీంచ మిత్రృడవ పూజార్గుడవో పవిత్రృడవ పాపీని క్షమీంచ మిత్రృడవ పరము చేచ పలముని చే పరము చే పవనుడమా ప్రభుడవు నీవే పరము చే పలముని చీ పవనుడగు మా ప్రభుడవు నీవే స్తుదను నిన్ను నేను మనసార కీర్తించదను నిన్ను నేను దిన దినము కృపా కనికరములు గలదేవా కరుణజూపీ కనికరించు కృపా కనికరములు గలదేవా కరుణజూపీ కనికరించు కంటికిరే పావలి కాపాడు కంటికిరే పావలి కాపాడు కడవరకు మమ్ము కాయుమయ్యా స్థుతించెదను నిన్ను నేను మనసారా కిర్తించెదను నిన్ను నేను దిన దినము పూజా స్తోత్రార్గుడవు నీవే ప్రభు సమస్తమునీ కర్పించెదను పూజార్గుడవూ నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను స్తించెదను నిన్ను నేను మనసారర్వా శక్తి గల ప్రభువా సజీవ సాక్షి గచేయుమయా సర్వా శక్తి కల ప్రభువా సజీవ సాక్షి గచే యుమయా స్థిర పరచి మమ బల పరచ స్థిరపరచి మమ్ము బలపరచు సదా నీకే స్తోత్రములర్పింతును సదానీకే స్తోత్రములర్పింతును కడవరకు మమ్ము కాయుమయ్యా స్థుతించెదను నిన్ను నేను మనసార కీర్తించదను నిన్ను నేను దిన దినము స్తోత్రార్గుడవో నీవే ప్రభు సమస్తముని కర్పించదను పుజార్గుడవో నీవే ప్రభు సమస్తమునీ కర్పించదను స్తించెదను నిన్ను నేను మనసారా సారా కీర్తించదను నిన్ను నిన్ను నేను దినదినము అల్లెలిగా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లా థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న షలం సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లార్ సిస్టర్ ప్రైజ్ లా సిస్టర్ వాక్యంలోకి నడిపించాం సిస్టర్ ఆలం చేసుకుని మొదలు పెట్టుకున్నాం మనము ప్రార్థనా స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ఆత్మ దేవ కృపాకనిక రంగుల దేవా మహోన్నత ఏసియా ప్రభాతాన్ని మరి ఇచ్చిన సమయం బట్టి మీకు లెక్కలు ఎనిమిది వేల ఐదు వంద నా తండీ ఏసియా ప్రభాతాన్ని ఈ రోజు ఆన్లైన్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభాతాన్ని ఎంతో మంది కలిగి ఉన్నారు తండి ప్రభాతాన్ని మరి మేము విశ్వాసం నిలకడ ఉంటాం ప్రభాతాన్ని మాట్లాడినంత ప్రభా మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారండి ప్రభాతాన్ని మీరు ఉండి మొత్తం మాట్లాడి నడిపించేంత మార్పు కలిగే జీవితం మాకు అనుగ్రహించేంత ప్రతిరోజు ప్రభాతాన్ని విశ్వాసంలో స్థిరంగా ఉంటకు మీకు ప్రార్థిస్తున్నాను నా తండ్రి మా మధ్యన మీరు నా నా తండ్రి ఏసే ఆ ప్రభాతన్ని వాక్యం మాతో మాట్లాడని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఐ నేను ఈరోజు వాక్యం షేర్ అనుకుంటున్నాను సాను కీర్తనలో ఇరవై నాలుగవ అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఆల్రెడీ మీరు మనకి తెలుసు మన దేవుడు సృష్టికర్త మనకి ఆది అండ్ జనసిస్ వన్ చూసుకుంటే ప్లస్ ఇంకా జాయింట్ చాప్టర్ ఫస్ట్ ఫస్ట్ కూడా చూసుకుంటే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ దేవుడు మొత్తం మన మన భూమి ఆకాశం సృజించిన దేవుడు వాక్య చదువు దేవుడు ఆత్మ సదుపోయినటువంటి దేవుడే ఉన్నాడు మళ్ళీ ఒకసారి మనం జ్ఞాన జ్ఞాపకం చేసుకుందాము మనం మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న రోజు ఇక శామ్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ లో ఫస్ట్ చూసుకుంటే భూమిలో దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవా నివాసులను యహోవాయ అంటే మనం అందరము ఈవెన్ మనం క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిం కానీ ఇంకా ఎవరైనా కావచ్చు లోకం కూడా మన దేవుడు ప్రతి ఒక్కటి మనం నీ లోకను లోకము ప్రతి ఒక్క సంపూర్ణతను తన సంపూర్ణత మొత్తం దేవుడే అంటే ప్రతి మనుషులు లోకంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడ క్రియేట్ చేసింది మనకి మనం గట్టి నమ్ముతున్నాం చాలా మంది అనుకుంటారు కదా సైన్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఇది ఫ్లోరా అండ్ ఫ్లూనా చూసుకుంటే అందులో నుంచి యానిమల్స్ నుంచి వచ్చిన మనీ నుంచి వచ్చిన ఓషన్స్ లో నుంచి వచ్చిన మని బుక్స్ లో సైంటిఫిక్ గా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు కానీ ఇక రియల్ గా మనం చూసుకుంటే దేవుడు ముందే మనకి చెప్తున్నారు భూమి దాని సంపూర్ణత అంత లోకం అంత దాని నివాసలు కూడా దానిలో నివాసం అంటే మనం కాదు చాలా ఉన్నాయి అక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి లోకంలో ఉండే అన్ని ఈవెన్ ఇప్పుడు ఈవిల్ కూడా ఇక్కడ ఉంది అది కూడా ఫస్ట్ దేవుడు మనకి ముందే మనకి ఆల్రెడీ లూసిఫర్ ని దేవుడే సృష్టించినప్పుడు కూడా అంత లోకంలో ప్రతి ఒక్కటి దేవుడు అంటూ నేనే మొత్తం సృష్టించాను భూమియు దాని సంపూర్ణత లోకమును దాని నివాసులను యహోవాయ అన్ని కూడా ఆయన ఆయన లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా పుట్టలేదు ఏది కూడా మనకి క్రియేట్ అవ్వలేదు అనమాట ఎవ్రీథింగ్ హెల్స్ బీన్ క్రియేటెడ్ బై అవర్ గాడ్ అయితే మనం మొత్తం సృష్టికర్తనట్టు ఏసే మీదే మనం ఆధారపడాలి చాలా మంది సైంటిఫిక్ గా చూసుకోండి సైంటిఫిక్ గా వాళ్ళు నమ్ముతూ ఉంటారు చాలా మంది ఇంకా అయోమయంగా ఉంటారు అనమాట ఎట్లాగంటే ఇది సైంటిఫిక్ గా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ మనం లేదంటే వాక్యం వాక్యం కరెక్ట్ వాక్యం చదువుతాం క్రిస్టియన్స్ మనం ఏం చేస్తామంటే వాక్యం ఎంత జరిగినా కూడా మళ్ళీ సైంటిఫిక్ గా పోతుంటారు కొంతమంది మొత్తం దేవుని మీద ఆధారపడకుండా ఆయన సృష్టికర్తై ఉన్నాడు ఆయన ద్వారానే అన్ని ప్రతి ఒక్కటి ఆయన సృష్టించినప్పుడు మళ్ళా సైంటిఫిక్ గా చూసుకోండి సైంటిఫిక్ గా ఇది ఉంది కదా అంటే అట్లా వెళ్తూ ఉంటాడు అంటే ఎంత జ్ఞానం ఈ లోకంలో సంపాదించుకున్న అది ఎందుకంటే దేవుడు అంటున్నాడు అంత నేనే సృష్టించంత ప్రతి ఒక్కటి దేవుడే లోకం అంత సంపూర్ణత కూడా మొత్తం ఆయననే ఇప్పుడు మనకి ఏదైనా ఇక్కడ ఇప్పుడు జరిగిందనుకుంటే క్రియేట్ చేస్తే అంటూ అది కూడా ఆయననే అంత సంపూర్ణత కూడా ఆయననే ఆ జ్ఞానం మళ్ళీ మరి మనం అలాంటే అప్పుడు దేవుని మీద ఆధారపడాలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ చూసుకున్నాం అనుకోసం ఒక డిసీజ్కి ఏదైనా అది ఆ టైంలో మనం సైంటిఫిక్ గా మెడిసిన్ ని మనము ఆధారపడతామా లేదంటే మనం దేవుని మీద ఆధారపడాలా చాలా మంది ఇది ఇప్పుడు ప్రాధాన్యం చేసుకో ట్యాబ్లెట్ కూడా వేసుకో అంటాము అంటే ఆ ట్యాబ్లెట్ కూడా దేవుడు సృష్టించండి అంతా ఆయనే జ్ఞానం లేకుండా రాలేదు అది దానిలో సంపూర్ణత కూడా ఆయనే చేసింది ఇప్పుడు యుగ యుగాలు కూడా అదే నిలిచిపోయి ఉంటుంది మనకి అంటే ఫస్ట్ మనం ఏం చేయాల ఫస్ట్ ఆయన మీద ఆధారపడి తర్వాత ఆయన చెప్తేనే మనం ఫాలో అవ్వాలి కానీ చాలా మంది ఫస్ట్ ఈ లోకంలో చూసుకోండి తర్వాత దేవుని మీద అట్లా అసలు అనే కాదు నేనైతే చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఆయననే మొత్తం చూస్తే సంపూర్ణత లోకం లోకం ప్రతి ఒక్కటి ఆయన ఆయన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆయన మీద ఆధారపడాలి మనం ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం ఏ మెడిసిన్ తీసుకోవాలనుకున్నా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఇంకా వేరే పనులు ఏ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ స్టెప్ మనం ఏసే దగ్గరికి రావాలి ఎందుకంటే ఆయన అంటే లోకంలో నేనే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇక్కడ ది అర్త్ ఇస్ ద లాడ్స్ అండ్ ద ఫుల్ నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దే దట్వెల్ దే రిన్ ఇవన్నీ కూడా సంపూర్ణత అన్ని ఆయనే చేసింది అందుకే నేనేమంటున్నా అంటే ఈరోజు దేవుడే మాట్లాడటం మనం మాక్సిమమ్ ఫస్ట్ ఫస్ట్ అయితే సైంటిఫిక్ గా చూసుకొని వెళ్తుంటారు మనం లోకంలో ఉన్నమాట కానీ అది అసలు రానే కాదనమాట మనం ఫస్ట్ దేవుని ఎందుకంటే ఆయనే సృష్టించు ఈ లోకంలో ఉన్న సంపూర్ణత మొత్తం ఆయన అనమాట ఫస్ట్ మనం ఏమాచాలి దేవుని దగ్గరికి పోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క తర్వాత అవన్నీ దేవునికన్నా తర్వాత వచ్చింది అంటే ఫస్ట్ స్టెప్ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రే గాడ్ Whatever it is, regarding studies or regarding health issues, regarding family matters, anything, whatever it is, first we should go to the world. Why? Because He has created everything. I will take care of this situation and I will take care of this situation. Every solution is the first time. That's why God wants to talk about it. God wants to talk about it. Next step, we can go next step. I want to take care of the first step. I want to take care of God. God wants to take care of the first step. ఆయన దగ్గరికే రావాలన్నమాట ఆ వాక్యం ఇక ఫస్ట్ వర్స్ దేవుడు అదే మాట్లాడుతుంది నేనే మొత్తం నేనే సృష్టించిన ఎవ్రీథింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ మీ అన్నని చెప్పి చెప్తున్నారు దేవుడు ఇంకా సెకండ్ వర్స్ చూసుకుంటే ఆయన సముద్రంల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను ఇంత గ్రేటెస్ట్ థింగ్ ఇక్కడ దేవుడు అంటే సముద్రంల మీద ఫస్ట్ చూసుకుంటే వీళ్ళు సైంటిఫిక్ గా అయితే చాలా మంది ఫస్ట్ చెప్తా ఉంటారు ఈ వరల్డ్ ఇట్లా వచ్చింది తర్వాత అది కులాబ్స్ అయిపోయి మొత్తం అవన్నీ ఢీకొని ఎవ్రీథింగ్ వాజ్ ఎగ్జిస్టెడ్ అని చెప్పి అంటుంటారు కానీ ఇక్కడ దేవుడేమంటున్నారు దేవుడు మనకి మనకి నిరూపించను దేవుడు చెప్తున్నాడు అనమాట మనకి ఆయన సముద్రంలో మిల్లా దాన్ని పునాది దానికి పునాది దేవుడు లోకం ని మళ్ళీ పెట్టినప్పుడు సైంటిఫిక్ వీళ్ళు నమ్ముతుంటారు క్రిస్టియన్ గా మనం ఎంతవరకు ఏది నమ్ముతున్నాం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనమైతే ఇప్పుడు సైంటిఫిక్ గా వాళ్ళు మనకి చెప్పినప్పుడు ఆ సైంటిఫిక్ ఎక్కడికి వచ్చింది అది కూడా వాక్యం నుంచి కదా అంటే వాక్యాన్ని బట్టే వాళ్ళు ఇదంతా రాసిన అయితే మనము ముందే ఎరిగిన దేవుడు ఇంత గొప్ప దేవుడు మన మొత్తం సృష్టించి మనల్ని పెట్టిండు అంటే కారణంగానే పెట్టిండు అందుకని నేను ఏమంటున్నా అంత గొప్ప దేవుడు సముద్రాలని ఇప్పుడు ఫిజికల్ గా చూసు ఫిజికల్ ఫ్యూచర్స్ చూసుకుంటే అన్ని క్రియేట్ చేసిన దేవుడు దేవుడు మనము ఎంతటి వారం మళ్ళీ మనము నథింగ్ ఇన్ఫ్లెంట్ ఆఫ్ దట్ నథింగ్ ఈజ్ మళ్ళీ అలా అంత గొప్ప దేవుడు క్రియేట్ చేసినప్పుడు దా దేవుందరికెళ్ళకుండా మనం ఎంతో ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఆ సముద్రం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఎక్కడ మళ్ళీ ఏదో మనుషులను వెతుక్కుంటే ఎక్కడెక్కడో పోతుంటాం మనం ఈ సమస్య వచ్చిన ఫస్ట్ సమస్య వచ్చిన కానీ ఇక్కడ దిగడేమంటున్నాడు ఆయన నేనే సముద్రంలో అన్నిటినీ దాని పునాదిని కూడా నేనంత చేస్తుందని చెప్పి మనకి మాట్లాడుతున్నా అంటే మనకి నాకలు చేస్తున్నాను ఇంత గొప్ప దేవునే ఉన్నాను అయినప్పటికీ కూడా మీరు ఎవరి మీద ఆధారపడతారు అనేసి మన దేవుడు మాట్లాడుతున్నాయి ఈరోజు మనము ఏ సిచువేషన్ ఉన్నామో దేవుడు మనం ఎక్కడ వైపు కళ్ళెత్తి చూస్తున్నాం విషయాన్ని గ్రహించుకుంటే దేవుడు చూపిస్తూ నిలిపిస్తుంది దేవుడు రోజు నేనే భూమి నుంచి వచ్చింది అన్ని వేసినాన్ని ఇక్కడ దావిది మహారాజు కూడా ఎన్నో సలు వచ్చినాయి అప్పుడు ఆయన జ్ఞాపకం ఇచ్చుకున్న దేవుణ్ణి మళ్ళీ ఆయన ఎంత భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి దేవుని గొప్పతనాన్ని ఎన్నోసార్లు మళ్ళీ మనకి ఒక్క వర్డ్ అన్నప్పుడు వివరిస్తున్నామా రిపీటెడ్ గా రిపీటెడ్గా మనం వేరే వేరే వాళ్ళు చెప్పినే మనం కాపీ చేసి చెప్తున్నాం నిజంగా అవ్ యు నో ఫ్రమ్ యువర్ హోల్ హార్టెడ్ అనమాట మనకు మన దేవుణ్ణి మనం ఏ విధంగా మనము ఆరాధించవచ్చు మీ ఓన్ యూనిక్ గా యూనిక్ గా సృష్టించినప్పుడు యూనిక్ గా ఉండాలి మన ప్రార్థన కూడా ఆయన ఎందు నీ హృదయం ఉపబడినప్పుడు నీ హృదయంలో దేవుకోసం అంత ఆటోమేటిక్ గా నీకు నువ్వు ఎంతో అంటే ఎంతో ఘనపరుస్తావు అనమాట అన్య భాషల్లో నువ్వు దేవుని ఆధారపరచవచ్చు అనమాట అంటే ఎవరికి రాని భాష కూడా మళ్ళీ అది దేవుడు మనకి ఆదించడానికి ఇంకా ఇక్కడ థర్డ్ భాషలో చూసుకుంటే యహువా పర్వతమునకు ఎక్కదగిన యహువ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వ నిల్వదగిన వాడెవడు ఎవరైనా కూడా ఇంకా ఆయన నుంచి సాటి ఉన్నారా ఎవరు లేదు దేవుడు అది క్వశ్చన్ వేస్తుంది ఇక్కడ మనకి దావి మహారాజు రాస్తున్నప్పుడు క్వశ్చన్ వేస్తుంది ఇక్కడ యహువ పర్వతమునకు ఎక్కదగిన వాడెవరు అసలు ఎవరు అక్కడ పోగలుగుతాం మళ్ళీ దేవు దేవు అంటే హూ కెన్షిప్ గాడ్ ఇన్ సచ్ వే ఆయన పరిశుద్ధత ఆయన పరిశుద్ధత స్థలంలో నిల్వదగిన వాడు ఎవరు ఆయన దేవుడు కన్నా పరిశుద్ధత ఎవ్వరు లేరు బట్ దేవుడు ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి నాలుగో వచ్చిన తీసుకుంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో అంటారో వాళ్ళే ఎవరైతే వ్యర్థమైన దాని మనసు పెట్టారు వ్యర్థమైన అంటే లోకంలో వ్యర్థమైన దాని మీద ఎవరైతే మనసు పెట్టారో పెట్టకయో కపటముగా ప్రమాణము చేయక కపటముగా అంటే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడ ఎవరు దేవుని చూ చూడగలుగుతారు ఎవరైతే అనే పరిశుద్ధంలో అంటే మనం పాల్పడితే ఎప్పుడైతే మనం పరిశుద్ధార్థ అంటే పరిశుద్ధార్త్వం ఎప్పుడు పొందుకుంటున్నావు పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఎప్పుడు వస్తుంది మనకు అది నువ్వు వ్యర్థమైన వాటిని మనసు పెట్టావో చాలా మంది పరి పరిశుద్ధార్థం పొందుకుంటారు ఆ నిమిషం ప్రార్థన చేసి పొందుకుంటారు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక రక్తిగానే ఉంటారనమాట ఆగుతుంది అది అంత ప్రే ప్రార్థన సేపే ఉండగలుగుతున్నారు వాళ్ళు బట్ తర్వాత మళ్ళీ సొంత పనులు వైపు ఎట్లా ఉంటుందంటే మళ్ళా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మర్చిపోతా ఉంటారనమాట అంటే మనం అది జ్ఞాపకం తీసుకోకుండా ఉంటాం కానీ దేవుడు ఏమంటుండంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఉండగలుగుతారంటే ఎవరైతే ఆయన ఆయన చూడగలుగుతారు ఆయన వాక్యం ఇవ్వడం అర్థం చేసుకోగలుగుతారు అంటే చూసుకుంటే కనుక మనము లోకరీతిగా మనసు పెట్టక పెట్టకుండా ఉన్నప్పుడే ఆయన పరిశుద్ధతిలో మనసు పాల్గొన పొందగలుగుతాం ఇంకొకటి వ్యర్థమైన ప్రమాణాలు చేస్తూ ఉంటారు మనము చాలా మంది చేస్తూ ఉంటాం కదా మనం ఎవ్రీ వన్ ఎసియా ప్రభా నేను నుంచి తప్పు ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా ఈ టైంకి వాక్యం చదువుతా ఉంటారు ఖచ్చితంగా నేను కోపం తెప్పించుకోను ప్రభావ వచ్చిన నన్ను వీళ్ళు ఓవర్కమ్ దాటమని అని అనుకుంటారు అంటే నువ్వు చేసుకుంటావు ప్రమాణము మళ్ళీ ఏం చేస్తావు మళ్ళీ తర్వాత మళ్ళా మళ్ళా రిపీటెడ్ గా తప్పులు చేసుకుంటా ఉంటాం అనమాట చేసినప్పుడు మనం అబద్ధికులమే అయిపోతాం అనమాట దేవునికి అందుకే ఏముంట కపటముగా ప్రమాణము చేయకయో ఉండాలన్నమాట నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులు కలిగి అంటే తప్పులు చేయకుండా శుద్ధమైన హృదయం కలిగి రెండు దేవుని ఆయన పరిశుద్ధతలు ఆయన స్థలంలో ఉండగలుగుతా అనమాట ఆయనతో పాటు ఆయన ఆయన స్థుతించగలుగుతాం అంటే ఆ సన్నిధిలో మనం ఉండగలుగుతాం ఆ సన్నిధిలో నువ్వు వేసే సన్నిధిలో కూర్చొని నువ్వు మనుషులు కపటం పెట్టుకొని విధమైన ప్రమాణాలు పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా కలిగినా ఏం ఆ పరిశుద్ధతలో అక్కడ లేనట్టే మనము యువర్ బాడీ ఈస్ దేర్ బట్ యువర్ మైండ్ అండ్ యువర్ సోల్ విల్ బి సంవేర్ అప్పుడు నువ్వు అక్కడ ఉన్నట్టు ఎట్లా లెక్కి ఇప్పుడు కూడా మనం చూసుకుంటే వాక్యం చదువుతున్నాము వాక్యంలో మనప్పుడు వాక్యం వింటున్నాము వాక్యం చెప్తాము నువ్వు వాక్యంలో కం లీనం అవ్వకుండా ఆయన ఆత్మలు ఓన్లీ శరీరకంగానే చెప్తున్నావు ఉంటే అప్పుడు మనము ఎక్కడ మనము ఆయన పరిస్థితుల్లో ఉన్న ఉంటాం ఉండగలుగుతాం మనం ఉండలేము అది దేవుడు మాట్లాడుతున్నా కంప్లీట్ గా మనము ఆయనలో ఉండాలని చెప్తున్నారు దేవుడు మనకి whether it is your listening or your preaching whatever it is you should be apre nu apashudam nunchi nilvagalutaru anamata fifth verse chustunte vaadu yehova valana aashirvadam nondunu tana rakshakudaina devuni valana neethi matro neethi matravu nondunu ante evvaraithe evvaraithe aaynu paashudathulu untaru vaalaki ani aashirvadam untu ipudu aashirvadam yehova valana aashirvadam pondunu వందు ఆశీర్వాదము నందును అంటే ఆ ఆశీర్వాదం మనకు వచ్చినప్పుడు వేసే ఆశీర్వాదం అప్పుడే వస్తుంది ఆశీర్వాదం లేకుండా దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు ఏ దేశా సక్సెస్ అవ్వరు మనకి మ్యాక్సిమం మనకు ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆయన ఆశీర్వాదం ఉంటే ఆయన కృపల్లో మనం ఉండగలుగుతాం మనకి ఎవ్రీథింగ్ సఫలం అవుతుంది ఎవ్రీథింగ్ కదా ఆయన లేకుండా మాత్రం ఆయన ఆశీర్వాదం లేకుండా దర్ ఇస్ నో సక్సెస్ ఇప్పుడు మనం చూసుకుంటాము చాలా మంది ఆ అన్నిళ్ళని చూసుకుంటే కూడా వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు అంటే మంచి స్థితిలో ఉంటారు బట్ అది కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఎట్లా వస్తుంది ఆల్రెడీ మనం ఒకసారి చూసి చూస్తాం మనకి వాక్యంలో చూసినాం మనం చాలా సార్లు మనము కూడా చెప్పినాం అన్నిలను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని కూడా దేవుడు ఏం చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉన్నారు అందరూ వాళ్ళు ఏదన్నా మొక్కుంటు ante they can worship they will can do idol worship but their heart is related to god ante vallu devudu ekka bhakti gundam antunnaru bhakti untunaru ala dantlo vallu chalamatku vallu manchi happiness e galigi avanni devudu ichiname kada vallu devudu vallu vere naamamlo chestunnaru kani devudu vallu kuda manna kinta preministunnadu vallaku kuda preministunnadu prati manushuni devudu is also ante aaine manaku మన కోసం రక్తం పెట్టిండు పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చెల్లించిన వాళ్ళ కోసం కూడా గ్లోకోల్ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి కోసం మనం చేసింది అంటే వాళ్ళకు కూడా ఆశోధిస్తున్నాడు వాళ్ళ మంచి క్రియలు వాక్యంలో ఉంది కదా మనము ఇప్పుడు ప్రాబర్బ్స్ లో చూసుకుంటే ట్వంటీ ఫోర్ మనం ఏ పనులు చేస్తే అంటే వాట్ ఎవర్ వీ డో వీ విల్ రీప్ దాట్ ఫర్ అవు అంటే వాట్ ఎవర్ వీ సో ఇదిస్తే అదే కోయగలుగుతా అంటే మనం ఏ వర్క్ చేస్తే దానికి తగిన ఫలము దేవుడు ఇస్తాడు మనకి అంటే నువ్వు ఎంత పరిశుద్ధత ఉంటే దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వాదిస్తాడు అనమాట మనం పరిశుద్ధతల్ని బట్టి దేవుడు మనల్ని ఆశీదిస్తూనే ఉంటాడు చాలా మంది అపర్ణాత్మకం కలిగి ఉంటాడు ఎందుకంటే నేను ఇంత వర్క్ చేస్తున్నా కోసం నాకు అంటే ఆశీర్వాదం లేదా అన్నట్టు ఫీల్ అవుతారు కానీ కాబట్టి నువ్వు ఈ రోజు మనము ఈ వాక్యం వినగలుగుతున్నాము వాక్యం షేర్ షేర్ చేయగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఆశీర్వాదం మనకి అక్కడ నుంచి నమ్మకం స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఆశీర్వాదమే లేదని అనుకుంటాం కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్లీ ఐమ్ సేయింగ్ దాట్ ఆయన ఆశీర్వాదం లేకుండా ఈ వాక్యం మన దగ్గరికి రానే రాదు మనం ఆశ్వాదించిన వాక్యం వినడానికి ఈ రోజు మనకి వాక్యం చదువుతున్నాం బైబిల్ చదువుతున్నాం రక్షణ పొందినము ఆయన కృప అంటే ఆయన ఆశీర్వాదం మనం ఉన్నాం ఈ తన రక్షకుడు దేవుని వల్ల నీతి మాత్రము I am so happy, that person we wanted to be as a okay, good person. But, the songils people told him in the talk about that kind reason that we are not just sitting at this line. We will start a break, That's how I have a mind that Jacobem. Now we will ask what Jacobv says This is a Generation of Ten that seek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 అంటే వేచి చూసు వేచి ఉండాలన్నమాట నేను ఎప్పుడు వాక్యం కాదు వాళ్ళు వేచి ఉండాలన్నమాట ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ విల్ వర్క్ బి విల్డ్ మన మనము ఆయనను ఎక్క ఎక్కడానికి ఉండాల ఆయననే ఆశ్రయించాల మనము మనము మన సొంతంగా ఇంకా వేరే ఆశ్రయం ఆశ్రయించడానికి అస్సలు లేదే అక్కడ ఎందుకంటే ఆయన్నినే ఆశ్రయించుకోవాలి మనము ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు యాకోపు కూడా ఎవరిని ఆశ్రయించుడు అనేంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు అని ఏసైనా ఆశ్రయించు అనమాట అది సన్నిధిని వెతికిడు మళ్ళీ మనం కూడా ఆయన సన్నిధి దేవా నీ సన్నిధి నీ వెతుకువారు అట్టివారు వాళ్ళే ఆశీర్వదం పొందగలుగుతారు అందుకని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకో మళ్ళా దేవుడు ప్రూఫ్ చూపిస్తుంది మనకి కూడా నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఆ విధంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు ఎట్లా పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు ఇంకోటి చూసుకుంటే సెవెంత్ వర్స్ గుమ్మములార మీ తలలు పైకెత్తుకొనుడి గుమ్మం లార అంటే మనమే కదా మనమే మనం అందరం ఒక్కొక్క ఒక హౌస్ లాగా మనం గుమ్మంలాగున్నాం మనం గుమ్మములారా అంటున్నాం దేవుడు మనలాంటి మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పూర్ణతం సారీ పురాతనమైన తలుపులార నిమ్మును లేవనెత్తుకొని అంటే దేవుడు అంటున్నాడు మనం అంట ఆయన కోసం తలలు పైన ఎత్తలా ఆయన అంటే ఆయన ముందు మనము ఆగిలప్పుడే ఆయన మీద ఆయన మీద ఆధారపడాలన్నమాట మీ తల్లు పైకి ఎత్తుకొని మైమగల రాజు ప్రవేశించినట్లు అంటే ఏసయ మనము మన హృదయం లో ఏస తలుపులారా అంటే మనం ముందు నుంచి లిఫ్ట్అప్ యువర్ హెడ్స్ ఓ ఈ గేట్స్ అండ్ బీ ఈ లిఫ్ట్అప్ everlasting doors ante ikkada ippudu ratram ante everlasting doors anamata english lo esukotte everlasting doors manam expect ki everlasting doors lagund anamata and the king of glory shall come in manali devudu ippudu etla vilustunte everlasting doors lagulustund anamata ailo kosam eppudemo openly wish your open our hearts for god manam chaala saarlu manaki ishtam ayine atki vinne kosam siddhamaitundam anamata ante de devun kosam manam open cheyam anamata heart ni పనులు చేయడానికి ముందుకు రాకుండా ఉంటే అది క్లోజ్ చేసినట్టే మనం మనం మనది ఏమంటారు వీఆర్ క్లోజింగ్ అవర్ హార్ట్స్ అనమాట కానీ దేవుడు అంటున్నాం ఆయన కోసం ఎప్పుడు మనం ఓపెన్ గా పెట్టాలన్నమాట దేవుడు మనం టైంలో రమ్మంటే ఆ టైంకి సేవ్ అయినా సరే అది ప్రార్థన ప్రార్థన చేయడం అయినా సరే సరే వీ హ్యావ్ టు ఓపెన్ ద గేట్స్ ఆఫ్ అవర్ హార్ట్ మనం ఎప్పుడైనా కూడా ఆయన కోసం సిద్ధంగా ఉండాలన్నమాట మన వృద్ధాలను తెలుసు హృదయాలను తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట తె వ్యవస్థ చూసుకుంటే మహిమ గల ఈ రాజు ఎవడు ఎవరు అని అనుకుంటున్నారు మనము ఏసైనా కదా మళ్ళా శౌర్యము శౌర్యములు గల యుద్ధ శూరుడైన యహువా హూ ఇస్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ ద లార్డ్ స్ట్రాంగ్ ఇన్ మైటీ ద లార్డ్ మైటీ ఇన్ బ్యాటిల్ దేవుడు అంటున్నాడు నేనే నేనే రాజుని అంటే లోకల్ సృష్టించిన దేవుడే కదా మళ్ళీ మన దేవుడు మన మహిమగల దేవుడే ఎవరు ఏ సైనే ఎవరు లేదు లోకలు ఏ రాజు లేరు ఏ మనిషి లేరు మహిమగల దేవుడు ఆల్ మైటీ గాడ్ ఈజ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఆయన లేరు ఈజ్ అ కింగ్ ఆఫ్ మైటీ మైటీ స్ట్రాంగ్ ఇన్ మైటీ గాడ్ అంత గొప్ప దేవుడు దేవుడు రుజువు దేవుడు మనకి వాక్యం మాట్లాడుతున్నాడు అంత గొప్ప దేవుడు కూడా మళ్ళీ మనము ఈ లోకంలో ఎవరో ఎంతో స్ట్రాంగ్ ఉన్నట్టు వాళ్ళ బట్ రియల్ గా దేవుడు రోజు నేను అన్ని జరుగుతుంది నే నేనే లోకం సృష్టించాను మరి నేను మీ నా దగ్గరికే రావాలి కదా మనం దేవుడి దగ్గర మనం సువార్థ మనం చెప్పాలి మనం ఏ వాళ్ళకి ఏ వాళ్ళకి ఇప్పుడు విధంగా చెప్తాము డైరెక్ట్ చెప్తే వాళ్ళు వింటారు ఎవరైనా కూడా వాళ్ళ దేవుడు గొప్ప అట్లా అని చెప్తుంటారు కానీ ఇక్కడ ప్రూఫ్ ఉంది మనకి కుమ్మములారా మీ తలలు పాకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు ముమ్మును లేవనెత్తుకునుడి అని దేవు మతో మాట్లాడుతున్నాడు టెన్త్ కోసం ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి ఆయనే ఈ మహిమ గల రాజు ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్సన్ ఇయర్ ఓన్లీ మహిమల రాజు యహువ సైన్యములకు అధిపతి యగు సైన్యము ఎంత గొప్ప సైన్యం ఇప్పుడు మనం కూడా వేసే సైన్యమే ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి సారెన్ ట్వంటీ నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను ఇక్కడ దావిదు మహారాజు ఏమంటున్నాడు యహోవాసా నీ దిక్కునకు చూచి ఆత్మను ఎత్తుకొని చిన్నాను ఓ లాడ్ డు ఐ లిఫ్ట్ అప్ మై సోల్ నా ఆత్మను నీ నీ ఎద్ద నా దేవా నీ ఎందు అమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము ఇప్పుడు మనము ఇలాంటి ప్రాధాన్యం చేస్తామో చేయని మనం ఏమని చేస్తామంటే ఏసీ లాకా అవసరం నీ అవసరం అని చేస్తాం కానీ ఏసీఆ ప్రభా కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి ఆయనకి కూడా కూడా ఆయనకి కూడా వచ్చినాయి ఎంత దీనంగా మన దేవుని అడుగుతున్నాడు ఏసీయా నేను నీ నమ్మకంగా అంత నమ్మకంగా దేవ నీ అందనే నమ్మకం ఉంచినా మాటిస్తున్నాడు అక్కడ నన్ను సిగ్గుపడం నీ యొక్క ప్రభా అని కూడా చెప్తుంది నన్ను కూర్చి ఉత్సాహింప నీ యొక్క నా శత్రులను అంటే నా ఎవరు సైతాన్నే మనము ఆ సైతానుషణంలో పడపోకుండా స్థిరంగా ఉండాలి ఫస్ట్ ఉన్నప్పుడే మనము అప్పుడు సైతాన్ని మనము ఓడించినట్టు అవుతుంది చాలా మటుకు మనం ఏం చేస్తామంటే శరీరకంగా ఉండం కాబట్టి ఎక్కువ సార్లు చాలా సార్లు ఏం చేస్తామంటే మనము సైతాన్ సైడే అంటే దానికి ఇష్టమైన పనులు చేస్తాం మనకి ఇష్టమైన అంటే దేవునికి ఇష్టమైన వదిలేసి మనకి ఇష్టమైన మన టైం చూసుకోండి అట్లా చేస్తూ ఉంటామమ్మా అప్పుడు ఏమవుతుంది అది అప్పుడు ఏమవుతుంది దేవుని ఆవరించుకుంటూ అవ్వదే అవ్వాలి అది అందుకే ఇప్పుడు దావెడ్ నీ అందు నమ్మకం ఇచ్చి నంటున్నా మన మనమే ఎవరి మీద నమ్మకం మనం వేసేమి నమ్మకం ఉంచి మనం చెప్తాం కదా చాలా మందికి ఐ ట్రస్ట్ యూ ఐ గివ్ యూ దిస్ వర్క్ ఐ ట్రస్ట్ యూ ఐ బిలీవ్ యూ అని చెప్తుంటాం కానీ నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టినా దేవుని నేను నమ్ముతున్నాను నేను క్రియేట్ చేసుకుని నాకు అది అది ఇప్పుడు అని అడిగినామా మనం అడిగాం కానీ నార్మల్ గా ప్రే చేసి ప్రభా సాంజీ సాయంజీ అంటాం కానీ నమ్ముతున్నా ప్రభాని నువ్వు నమ్ముతున్నా కూడా చెప్పుకుని చెప్పి చాలా మాత్రం ఎందుకంటే ఆ శ్రమ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతా ఉంటారు అట్లా చేస్తా ఉంటారు నార్మల్ గా వీళ్ళు ఫోకస్ ఆన్ దట్ ఆన్ దట్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేసినాం చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు దేవుని దగ్గర ఏం అడగాలనుకుంటున్నావు ఓన్లీ ఒకటే అడుగుతాం కానీ దేవుడు చేయగలుగుతాడు దేవుడు ఖచ్చితంగా నాకు దేవుణ్ణి నాకు నమ్మకం అని స్ట్రాంగ్ గా చెప్పలేకుండా ఉంటాను చాలా అట్లా అట్లా ఉండదు హండ్రెడ్ మనం దేవుని దేవుని చెప్పాలా ఏ నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాడు నన్ను సిగ్గుపడంకుండా నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభావ నేను నమ్మక నమ్మక ఇక్కడ ఏమంట నా శత్రులను నన్ను పూచి ఉత్సాహింపనియకుము అంటే సైతాన్ని ఏదో నేను వాడుకోకుండా నేను నిన్ను నమ్ముచినాను ప్రభా నాకు సక్సెస్ వస్తుంది అని చెప్పి ఇక్కడ దావిన మహారాజు మాట్లాడుతుంది దేవుడు మాట్లాడిన మాటలు అని అట్లా ఆలోచించింది దేవుడిని కూడా అనేక నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నందడు ఎంత గట్ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మతో ఆయన మాట్లాడుతున్నాడు దావిద్య మహారాజు ప్రార్థించినాడు ఈ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గుడు ఎవరైతే ఏసీఐ కోసం కనిపెట్టుకుని ఉంటారో ఆయన కోసం ఎదురు చూసి ఆయన క్రియ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎవ్వరు కూడా సిగ్గు మనం చూస్తాం కదా మనం అబ్రహాము కూడా చూసినాం ఆయన దేవుని కనిపెట్టుకొని ఉన్నాడు ఏమని దేవుడు నాకు సంతానంగా అలవా ఉన్నా అనే అంత విశ్వాసంతోనే కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన సిగ్గుపడలేడు ఆయన ఎందుకంటే ఆయన కొడుకునిచ్చింది దేవుడు కుమారుడు ఇచ్చిండు ఆయన ఏసే నామని మాయమపాల్ చేయబడింది అక్కడ కూడా మోజస్ ను చూసుకుంటే కూడా ఆయనే ఐగుప్తు నుంచి ఆ ప్రజలను తీసుకొచ్చేటప్పుడు కూడా దేవుడానికి సిగ్గుపడని లేదనమాట ఎందుకంటే ఆయన ఏసే ముందు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సిగ్గు పడలేదు మన అబ్బాయి ఎన్ని ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి రీసెంట్ కూడా మనకి ఎన్నో ఎన్నో ఈవెన్ మై లైఫ్ కూడా నా లైఫ్ కూడా నేనేం చెప్పట్లే నేను ఎంతగానో భక్తి ఉన్నాను బట్ వెన్ ఐ ప్రే గాడ్వెన్ మీ ఆన్సర్ చూడండి దేవుడు ఎంత కనికరంగా దేవుడు ఎన్ని మనం దేవుడి నుంచి దూరం పోనికే చూస్తూ ఉంటాం ఆ పనులు పళ్ళు చేసుకుంటాం అసొంత పనులు బట్ హీ లవ్డర్ మళ్ళీ ఆయన మనము ఆయన ప్రేమతో మళ్ళీ ఆయన మన దగ్గర మనకు సహాయం చేసి మనం లేవనెత్తున్న దేవుడు సిగ్గుపడని దేవుడు మనల్ని హేతువు లేకుండాని ద్రోహము చెయ్యి సిగ్గు నందుదురు In English, we used to say, let none that wait on thee be ashamed. Let them be ashamed, which transgresses without cause. If you don't have any sign, you don't have any sign. You don't have any sign. I mean, when you don't have any sign, you don't have any sign. But, even if you don't have any sign, you don't have any sign. అంటే దేవుడు ఏమంటున్నాడు నువ్వు ప్రాధ మనము దేని నమ్మకం పెట్టుకొని చేసినాడు తప్పకుండా దేవుడు నువ్వు అక్కడ గనపరుస్తాడు దేవుడు అంటే సిగ్గుడు ఉండనియడు దేవుడు మనకి ఎవరిల్ బి సక్సెస్ఫుల్ అనమాట ఇన్నిసార్లు చూసినా మళ్ళీ సిగ్గు మనము ఇంకా చాలా మంది లోకంలో ఉన్న దాన్ని బట్టి మళ్ళీ రాంగ్ రూట్స్కి వెళ్ళిపోతూనే ఉంటాం మనం కానీ దేవుడు గట్టి చెప్తే మనకి ఆయన ఎందు నమ్మకం వచ్చిన వాళ్ళకి ఇవ్వడం సిగ్గుపడనియరు అనమాట దేవుడు హండ్రెడ్ పర్సెంట్ గా చెప్తుంది హోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము ఇప్పుడు మనము దేవుని అడుగుతున్నాం అసలు ఇంకా దావి మహారాజు అంటున్నారు ఇంత అనే జ్ఞానము కూడా ఆయన దేవుని అడుగుతున్నాం ప్రభావ మార్గములను నాకు తెలియజేయము మనం కూడా దేవుని అడగాల ఇసా నా పట్ల మరి మీరు మీ ఆలోచన నా పట్ల ప్రభావ నీ ఏంటో ప్రభావ నాకు తెలియపరచండి ఆ త్రువ్వలను నేను ఏ రూట్ల కూడా తెలియపరచునని మనం దేవుని అడగాలి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వాక్యంద్రమాతో మాట్లాడతాడు నీకు దేవుడు తప్పకుండా ఏ విధంగా దేవునితో మాట్లాడతాను ఈ ఆత్మతో అండ్ దావిత మహారాజు కూడా దేవుని అడిగి అడిగిండు యహువాని మార్గములను నాకు తెలియజేయము ఈ త్రువ్వలను నాకు తేటపరచము మనం దేవుని అడగలే ఇస్యాని ప్రణాళిక పట్ల ఏమై ఉందో నాకు తెలియపరచుంది ప్రభు నేను ఆ మార్గంలో వెళ్ళాలి ప్రభా నాకు తెలియపరచండి నేను నా ఓన్ గా డెసిషన్ తీసుకోవడానికి లేదు ప్రభా అని మనము దేవుడిని అడగాలన్నమాట అడిగినప్పుడు తప్పకుండా ఎందుకంటే వితౌట్ ఎనీ కాజ్ విఆర్ నాట్ హియర్ మనం అసలు ఆయన లేని లేం ఎందుకంటే ఆయన సృష్టించిండు ఫస్ట్ వర్స్ మనం చూసుకున్నాం కదా కీర్తి నాలుగు ఫస్ట్ వర్స్ భూమి అంతయ్యో తన సంపూర్ణ అన్ని కూడా ఆయన చేసినాడు మనల్ని కూడా క్రియేట్ చేసినాం అలా మనకి కారణం లేకుండా దేవుడు దేవుడు చేయలేదు కదా చేసి నువ్వు మళ్ళీ ఆ తెలియాలంటే మనం దేవుని అడగాల అడగకుండా గమ్మున మనం ఏదో మనం ఏం చేసాం చాలా మంది ఏదో ఉన్నారు కదా మేము ఇంట్లో చేసి తెలుసుకున్నాం సేవ చేస్తాం అనుకుంటున్నాం కానీ ఆయా ప్రణాళిక అసలు ఏమై ఉన్నది నేను ఇంకా నేను అంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే మనము దేవుని సేవ చేయాలి ప్రతి ఒక్కరు కానీ ఏ విధంగా నువ్వు ఇట్లా చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్ అలా అనే మార్గం చూపించాలని దేవుని చేస్తే నా మార్గం నాకు తెలియపరచండి ప్రభా నేతో వాళ్ళు వెళ్ళాలా ప్రభా అని అంతేగాని ఇంకొక ఎవరో మా ఫ్రెండ్ ఇట్లా చేస్తు అట్లా నువ్వు లేదని అసలు ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికొక్క విధంగా ఎన్నుకోండి మనం నడిపిస్తూ ఉంటాడనమాట ఈ సిస్టర్ ఈతో ఈ సేవ చేస్తుంది ఈ బ్రదర్ ఈ సేవ ఇక్కడ చేస్తు నేను అక్కడ వెళ్ళాలి ఇక్కడ కానీ దేవుని అడగాలి నువ్వే దేవుని అడిగి మనం దేవుని తెలుసుకోవాలి ప్రభా మ నాకు చూపించాను నేను ప్రణాళిక నా పట్ల ఎక్కడ ఉందో నేను ఇక్కడ సేవ చేయాలి నేను విధంగా ఉండాలి దేవుని అడగాలి తప్పకుండా మనం అడగల దేవుణ్ణి ఈరోజు మాట్లాడుతున్న దేవుడు దావితి మహారాజు కూడా అడిగినాను ఎంత రాజు అయినప్పుడు ఆయన అడిగిండు నన్ను ప్రభావాలి నా మార్గంలో చూపిమని చెప్పి ఇంకా ఐదవ వచన ఐదవచనం చూసుకుంటే నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము మనము అడగలేసా మరి దేవుడు మాట్లాడుతుంది దేవుడు సత్య మార్గం ఏంటి సత్యం నాకు ఉపదేశము చేయము నీవేనా రక్షణ కర్తవైన దేవుడవు దినవల్ల నీ కొరకు కనిపెట్టు చున్నాను అనే అనే సోల్ హీస్ స్పీకింగ్ హీజ్ వర్షిపింగ్ గాడ్ అండ్ సత్య విదట్ ఏసా నీ సత్యములను అనుసరింపజేయము మనం కూడా ఆయన సత్యం అనుసరించటకు జ్ఞానం ఇమ్మని మనం ప్రార్థన చేయాలి ఏసయా సత్యాన్ని అనుసరించటకు దేవుగా మనకి వాక్యాలను ఎన్నో సార్ జాంట్ చాప్టర్ లో మాట్లాడ ఏసయా మరి ఉంది కదా మనకు ఏ సత్యంలో జీవనం మార్గంలో ఉన్నా అని అదే అంటుంది ఇక్కడ దావి మహారాజు కూడా ప్రభా నీ సత్యమును నాకు నాకు ఉపదేశం కూడా చేయి ప్రభా అని చెప్పే మనమేమో మరోన్ గా తీసుకుంటాం ఎక్కువ సత్యం తెలవకుండా ఓన్లీ ఏదో లీడింగ్ చేసేసి వెళ్తారు అట్లా రానే దేవుడు అదే మాట్లాడుతున్నాం దేవుడు సత్యం మన లైఫ్ లో మనము ఎది చాలా ప్రణాళిక అయింది ప్రతిరోజు మనం మా అయితేనే ఉండాలి ప్రభావ నీ ప్రణాళిక చెప్పండి నడిపించాను కన్ నువ్వు కనిపెట్టుకు ఉండాలి కనిపెట్టుకున్నప్పుడే ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళకి దేవుడు మాట్లాడతారు నువ్వు ఉత్త చేస్తే మాత్రం అస్సలు కానీ నిజంగా కనిపెట్టుకుంటేనే దేవుడు మాట్లాడతావు నీకు ఇంట్రెస్ట్ ఉందా వెన్ యూర్ హ్యావింగ్ ప్యాషన్ టువర్డ్స్ దట్ పండ్ దెన్ ఓన్లీ గాడ్ విల్ లిజన్ గాడ్ విల్ గివ్ దేని మీద ఫోకస్ చేస్తావు దానికే మనం ఫోకస్ చేయకుండా నేను అనుసరించకుండా సత్యంలో అనుసరించకుండా ఓన్ గా చేయడానికి లేదు అసలు అది కానే కాదు వేరేది అయిపోతుంది అంతా కనిపెట్టుకున్నారు ఫస్ట్ మనం మస్తు కనిపెట్టుకుంటేనేది కనిపెట్టుకోకుండా నార్మల్ గా చేస్తే అసలు కానే కాదు లైఫ్ లో ఎందుకంటే ఆత్మ సంబంధమైనది మాత్రము చాలా మనకి డీప్ గా దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడే నాకు తెలుస్తుంది అనమాట ఆ రోజన చూసుకుంటే యహువా నీ కరుణాతిశయములను జ్ఞాన జ్ఞాపకము చేసుకొనము నీ కృపాతిశము లను జ్ఞాపకము చేసుకొనము అవి పూర్ణ పూర్వము నుండి విన్నవే కదా దేవుడు ఎట్లున్నాడు పూర్వం నుండి కూడా ఆయన కరుణ కరుణాతిశయము గల దేవుడు ఎంతో కరుణ దేవుడు ఆయన మీద విశ్వాసం కరుణ గల దేవే అని ప్రార్థిస్తాం మనం కృపా అతిశయములు నిన్న నీడు ఎక్రితగా ఉన్నాడు అప్పట్లో కృకం సృష్టించబడక ముందు యోగ సృష్టించినప్పుడు ఎట్లయితే దేవుడు ఉన్నాడో అదే విధంగా దేవుడు ఉన్నాడు ఆయన కరుణ ఎప్పుడు తగ్గలేదు ఆయన కృప ఎప్పుడు తగ్గలేదు కానీ మనం పోడుకుంటాం ఆయన కృపను చాలా అయినప్పుడు ఆయన కృప ఆయన కృపగల దేవుడు ఆయన పేరు కృపగల దేవుడు కరుణ దేవుడు అది పూర్వం నుండే ఉన్నాయి అది మనం దేవుణ్ణి అడుగుతా ఉండాలి ప్రభ ఇంత కరుణ గల దేవుడు ఇంత కృపామయుడు మనం అనుకుంటా కొన్ని కొన్నిసార్లు అయ్యో నేను ఇంట్లో చేసినా దేవుని నా మీద కరుణ చూపిస్తారు తప్పు చేసిన కానీ నువ్వు పచ్చ తప్ప పడినప్పుడు మనము తప్పకుండా దేవుని కృ కృపగల దేవుడు కానీ నువ్వు అది అలసవి తీసుకొని చేస్తే మాత్రం అన్ని కృపను ఒడగొట్టుకుంటా నువ్వు చాలాసార్లు చూసినాం వాక్యంలో కూడా కృప ఏ విధంగా పోతాయి ప్రతి దేవుని సన్నిధిలో లేకపోతే అది తగ్గిపోతుంది నువ్వు దేవునికి దూరం అయిపోతావు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు దేవుడు కృప ఉంటదేమో కానీ నీ దాని సన్నిధి ఉండదు దేవుడు సన్నిధి ఉంటారు ఎవరైతే దేవుని సన్నిధి ఆయన ఆయన ఎందు ఉండి ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గరనే ఆయన సన్నిధి ఉంటుంది ఆయన సన్నిధి లేదంటే ఇంకా కృప లేనట్టు నువ్వు ప్రార్థన చేసి కృపను వదుర్ట్టుకున్నట్లేదు కానీ అందుకే జాగ్రత్త అది దేవుళ్ళు ఎప్పుడు కృప్తమే దేవుడు కరుణగల దేవుడు కృపగల దేవుడు ఆయన అడుగుతుంది దేవుడు మీరు ఎంతో కృపగల దేవుడు మీరు కరుణగల దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు Remember, O Lord, Thy tender mercies and Thy loving kindness schöne hyactic time thy love and kindness were ever of all. If we make this music and devotion to you my pen to how to birth He said he saw this He saw this assembly before the � Tube బాల్య పాపములను నాతి క్రమములను జ్ఞాపకము చేసుకునకుము ఎవ నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము మనం కూడా అంత తగ్గించుకు దేవుని కానీ ఈ చాలా మంది మనం ఏం ఉండి దేవుణ్ణి మనము దేవులను తగ్గించుకొని తగ్గించుకోము ఏదో ప్రార్థన చేస్తా ఉంటాం అనమాట కానీ దీనంగా కలిగి మనం ప్రార్థించాలి దేవుణ్ణి దేవుణ్ణి చాలా తగ్గించుకొని దేవునందు మనం ప్రార్థించాల నా బాల్యపాపములను నాట్యక్రమములను జ్ఞాపకం చేసుకున్నకు ము బ్రహ్వా అని ఇంత దీనంగా అంటున్నాను మనం కూడా అంత ధీనం కలిగి ఉంటున్నాము అసలు దీనం కలిగి అసలు ఉండట్లేదు మనం యహోవా మీ కృపను బట్టి దయచ నన్ను జ్ఞాపకములో ఉంచుకొను మనము దేవుని అడగలేసి నన్ను ప్రతిరోజు మనము మనము దేవుణ్ణి వేడుకొని అనమాట అంత తగ్గించుకొని వేసి ఆ ప్రభా కాపాడు ప్రభా అని అన్నికరం గల మనం అడుగుతూ ఉండాలి దేవుణ్ణి ఇంకా ఐదు చేసుకుంటే యహువా ఉత్తముడును యథార్థవంతుడినై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును చూసిన ఎంత గొప్పదేవుడు యహో ఉత్తముడును యథార్థమంతుడు దేవుడు ఏసయ్య యథార్థంగా ఉండడు ఆయన కూడా మన కోసం మనుషులైనా మన మీద యథార్థంగా ఉండరు వాళ్ళు కొన్ని రోజులు మంచి ఉండి కొన్ని రోజులు కానీ ఏసయ్య ఎప్పుడు ఒకటే రీతిగానే ఉన్నారనమాట ఆయన ఏసే తన మార్గంను కూర్చి ఆయన పాపులకు ఉపదేశించింది అనమాట అని ఆయన వేసే మార్గము అని తెలియప్రస్ ఆయన ఉపదేశించి మళ్ళా మనం కరెక్ట్ చేసుకోవడం ఎంత దయమయుడు ఎంత కృపామయుడు కదా అంత గొప్ప దేవుని మనం వెళ్ళినాం ఎంత ప్రేమలు దేవుడి మళ్ళీ ఆయన మాట్లాడుతున్న రోజు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఎప్పుడైతే దీనరుదయం కలిగిన ఉంటావో ఆయన ఆయన దీనిలో ఉంటే నడిపిస్తానమాట ఆయన మార్గంలో నడిపిస్తాను అనమాట నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు దీనంగా కలిగి దేవుని దీనంగా ఉండాలన్నమాట కానీ చాలా మంది నేను ఇంత నాకు వాక్యాలు తెలుసు ఇన్ని చెప్తున్నాను మళ్ళీ నేను ఇన్ని ప్రేరర్ మీటింగ్స్ ఇంత వాక్యంగా కానీ దీనంగా ఉండకుండా కొంచెం గర్వంగా ఉంటారు అనమాట చాలా మంది ఉంటారు అనమాట కానీ అలాంటి వాళ్ళకి దేవుడు నడుపుతాను ఎందుకంటే వాళ్ళ వల్ల సొంత బట్టి పోతా ఉంటారు కానీ ఎప్పుడైతే నిజంగా ఆయన దీనం కలిగి ఉంటాడో వాళ్ళని దేవుడు నడిపిస్తూ ఉంటాడు అనమాట ఆయన మార్గంలో తన మార్గం నువ్వు దీనులకు నేర్పును దీనంగా ఉన్నప్పుడు ఆయనే ఏమని నీ కోసం ప్రణాళిక పెట్టుకున్నాడో ఆ మార్గంలో నడిపిస్తే ఆ దేవుడు నిన్ను దీనం కలిగి ఉండాలి దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు బీవ్ బికాజ్ మనము మన ఆలోచనలు బట్టి ఈ ఉన్నప్పుడు కష్టపడుతున్నావు అదే ఆత్మీయంగా ఉంటే తప్పకుండా నువ్వు దీన హృదయంగా కలిగి ఉంటావు అప్పుడు నీ దేవుడు వాక్యం నీకు అర్థమవుతుంది అప్పుడు నీకు ఆ మార్గంలో నడవలుతావు ఆయన ఆయన ప్రణాళిక చెప్పినా నువ్వు అడుగుతావు అనమాట మనము చూసుకుంటే ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గాయకులు వారి విషయములలో యహువా ధృవులన్నీ కృపా సత్యములై ఉన్నవి చూస్తున్నాయి ఇప్పుడు మనం ఆయన చేసిన నిబంధనలన్నీ ఆయన చేసిన ప్రామిసెస్ వాక్యాలు ఆయన నియమించిన శాసనములనన్నియకుని వారి విషయములలో ఆయన ఎప్పుడు కూడా యహో త్రువులన్నీ ఆయన వాళ్ళ వాళ్ళ వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళకి నిజంగా కృపా సత్యములై ఉన్నాయన్నమాట అవి ఏసీగా మనకి ఇబ్బంది చేసిన ఎన్నో విషయంలో ఎన్నో అగ్రవాక్యాల మాత్రం ఐ విల్ లిజన్ ప్రేయర్స్ అని కానీ జనవరి థర్టీ త్రీ త్రీలో దేవుడు ఎన్నో ఎన్నో వాక్యాలలో ఎన్నో దగ్గర మన దేవుడు ఆర్ద్ర చేసి ఆయనే వేసి నిబంధన చేసి ఆ నిలబెట్టిన ఫెయిత్ఫుల్ గాడై ఉండడం అది పెట్టిన శాసనములు శాసనములన గాయకుని వారి విషయములో యహువా తెలన్నీ సరళం కంటే కృపా సత్యములు అయ్యి ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇప్పుడు మనం మనం ఇప్పుడు దేవుణ్ణి అని పెట్టుకొని ఆయన వెతికినప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా మన మన లైఫ్ లో కూడా ఆ విధంగా దేవుని దేవుని శాసనాలు దేవుని అన్ని జరుగుతాయి అనమాట ఆయన చెప్పిన అన్ని చెప్పిన ప్రామిసెస్ అన్ని అయితే ఉన్నాయో బాగా ఉన్నాయి నెరవేర్చబడతాయి మనకి ఇంకో లెవెన్త్ వర్స్ చూసుకుంటే యహోవా నీ పాపము బహు ఘోరమైన యహోవ నా పాపము బహు ఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపముసినా వేసిన దగ్గర ఆయన మతం నాడుకుంటుండ రాజు ఆయనే ఆయన తిగ్గుపడట్లేదు నేనేం అడగాలను చేయాలి ఆయన తగ్గించుకుని ప్రభా మన పాపం చూస్తే మనం పత్తషప్ప పొందుతామా చాలా మంది చాలా మంది ఏం చేస్తానంటే మనము పాపక్షం పైన అసలు ఈ రోజు ఎప్పుడప్పుడు మన పాపక్షరాలి ఆయనే ఇక్కడ దాడి మహారాజు కూడా అంటున్నాడు ప్రభా నా పాపము బహుఘోరమైనది ప్రభా అది ఏవైనా ఉండవచ్చు కోపం పడి ఉందే ఉండొచ్చు ఇంకా ఇంకా వేరే విషయంలో ఉండదు పాపమే వస్తుంది అది కూడా దేవుని చూసిన చిన్న పెద్ద పాపం అయితే లేదు కదా అయితే మనం కూడా దేవుని అడగాలి ప్రతిరోజు నా పాపము ఎవరు నా పాపం క్షమించమని నీ నామట్టి దానికి క్షమింపము అని అడగాల దేవుని కూడా మనం ప్రతిరోజు పాపక్షమపణ కోరాల మనము తెలియక తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆయన కూడా పచ్చితం పడకుండా నార్మల్ గా ప్రే చేసుకుంటూ పోతేనే ఉంటాం నార్మల్గా మళ్ళీ అట్లా ప్రే చేసి సక్సెస్ అవుతుంది అంటే దేవుడు వింటాడు మరి వింటే విన్ దేవుడు వినాలనుకుంటాడు కానీ మన పాపమే అడ్డం వస్తుంది ఇంకా వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ పాపము ద్వారా మనం ఏమవుతుందంటే ప్రార్థన సైతం ఎత్కపోతుంది పాప ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా నువ్వు నువ్వు అడుగుతున్నావు నువ్వు క్షమాపణ గోర్ నీ నీ ప్రార్థన దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్తుంది లేదంటే ఏమవుతుంది పాపం వలన అది ఏమవుతుంది మనము అది ఆ ప్రేర్ సక్సెస్ అవ్వదు అక్కడ మనకి మనలో పాపం ఉండి మనం చేస్తే సక్సెస్ అవ్వదు చాలా సార్లు అందుకే ప్రతిరోజు మనం పాపక్షమ పన్న ఘోరాల యహో అదే అని దావిటి మహారాజు కూడా ఆయన అంటున్నాడు ప్రభావ నా పాపం ఎంత బాగు ఘోరమైనది ఉంది కాబట్టి నీ నామంని బట్టి క్షమించండి ప్రభావ మీ నామం ఎంతో గొప్ప నామం ఆయన వేసే నామం ఆ పేర్లోనే అంత శక్తి ఉంది ఆ శక్తి నడగకుండానే మనం నార్మల్ గా చేస్తుంటాం ఏదో డైలీ ప్రొటీన్ లాగా కానీ దట్ మచ్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఆఫ్ ఆ నామం వేసే నామానికి మళ్ళీ నామంని బట్టి క్షమించమని దేవుని అడుగుతున్నాం మనం కూడా దేవుని అడగాలి ప్రతిరోజు పాపక్షమ కోరుతూనే ఉండాలి పాపం ఏది ఆత్మీయంగా చేస్తుంటాం శారీరకంగా మళ్ళీ మా ఆలోచనల్లో మన చూపులలో మనం వెనుకలలో ప్రతి మనం చాలా చేస్తూ ఉంటాం అయితే ప్రతిరోజు మనం పాపక్షమపన తప్పకుండా కోరాలన్నమాట మరి నీకు ఎట్లా కలుగు కలుగుతుంది నేను పాపం చూసాను నువ్వు వాకింగ్ చదివినప్పుడు దేవుడితో మాట్లాడతాను నీకు తెలిసిపోతా ఉంటుందన్నమాట అప్పుడు పన్నెండవ చనం చూసుకుంటే యహో ఎందు గలవా గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఇప్పుడు ఇప్పుడు వ్యవహరి మరి భాయభక్తులు గలవాడమైతే కనుక ఏసే కోరుకున్నవన్నీ ఆయన మార్గంలో మనకి తెలియపరచరు నువ్వు ఆయన ఎందు బయట కలిగి లేకపోతే దేవుడు చూపించాడు ఆయన మార్గాన్ని ఏ మార్గంలో పోవాలా మేము ఎట్లుండాలా ఆయన ఎందు అసలు లేవు మనకి తన మనకి అర్థం కూడా కాదనమాట ఎందుకంటే నువ్వు నువ్వు యహో బయవతలు గలవ గల లేకుండా నార్మల్గా ఏదో ఉంటున్నారు నేను నమ్ముకున్నా కాబట్టి ఉంటున్నా అన్నట్లు ఉండలేము అట్లా కూడా మనము ఎందుకంటే ఫస్ట్ మనం వాక్యాలను షేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వీ షుడ్ బి మనము దీనందు ఫస్ట్ దేవుడి నందు భాయభక్తులు కలిగి ఉండాల ఫస్ట్ ఫియర్ ఆఫ్ ద లాడ్ మనకే ఉండాలి ఏవో ఆయనందు భయభక్తులు వెళ్ళవాడు ఎవడు ఇప్పుడు దేవుడు ఎవరైతే ఆయనందు భయము భక్తి కలిగి ఉంటారో వారు ఎవరైతే వారు కోరుకున్న కోరుకు మార్గమును ఆయన వారికి బోధించును అంటే ఏసీయా ఏసీ ఏమైతే అవి వాళ్ళు నెరవేరు నెరవేర్చబడతాయి అనమాట ఆయనే అంటున్నాడు కానీ సొంతంగా కాదు ఆయనప్పుడు ఎందుకంటే వేసే ఆలోచనలు వేసే మార్గంలో అవి ఎంతో గొప్ప గొప్పగా ఉన్నాయి అనమాట అవి వీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ అంత మంచి అంటే ఆయన మార్గంలో ఎంతో సరళ ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి ఆయన ఆయన మనల్ని మంచి గుడ్ పొజిషన్ లో పెడతా అన్నమాట ఆయనకు మన పట్ల గుడ్ థాట్స్ గుడ్ ఉన్నాయని మనం మన విషయంలో అప్పుడు మనం ఆయన నుండి భయపెట్లు కలిగినప్పుడు ఆయన మనం ఆయన పోలాసినప్పుడు మనము ఆశీర్వదం అప్పుడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమి భూమిని స్వతంత్రించుకును చూసినా ఇప్పుడు అప్పుడైతే దేవుని నుండి బయబట్లు కలిగి ప్రాణము కంటే ఎప్పుడు నెమ్మది ఉంటారు వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడారు ఎక్కువ ఎందుకంటే ఆయన దేవుని దేవుని అది భయపెక్తులు కలిగి ఉన్నారు వాళ్ళ మార్గం దేవుడు సల అంటే వాళ్ళ మార్గంలో దేవుడు ఎలా నడప నడిపిస్తూ ఉంటారు అందుకని వాళ్ళు దేవుడు తప్పకుండా వాళ్ళ ప్రాణామకి నెమ్మదిగా ఉంటారు అనమాట వాళ్ళు ఏంటి టెన్షన్ మర్డర్ వాళ్ళు ఇప్పుడు చూడండి మీరు చాలా సార్లు భయభక్లు అడిగినప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చేయాలి ఎన్ని రోజులు నడవాలని దేవుడే మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది కూడా దేవుడే చెప్పిస్తాడు మనం దేవుడు తప్పకుండా అప్పుడు నువ్వు నీకు సరిగ్గా నువ్వు మూడు గంటలు వేసినా ప్రాధాన్యం చేయాలనుకుంటే ప్రాధాన్యం చేసేస్తావు ఎందుకంటే దేవుడు లేపుతారు దేవుడు చూపించేస్తాం మీ ఆత్మకు అదే నువ్వు ఓన్ గా అనుకుంటే ఎక్కువ చూడండి మీరు దేవుడి కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి మూడు గంటలకు మేలుకు వస్తుంది మనం ప్రాధాన్యం చేస్తాము కరెక్ట్ గా మనము అన్ని సరళం అవుతా ఉంటా ఎవ్రీథింగ్ మన ప్రాణం కూడా నెమ్మదిగా ఉంటుంది లేకపోతే ఇంత టెన్షన్స్ కా మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంటాం అనమాట పద్నాలుగు వచ్చిన చూసుకుంటే యహూవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలి తెలిసి ఉన్నది చూసేదా ఇప్పుడు యహువ యహోవ మర్మములు ఏమైతే ఉన్నాయో ద సీక్రెట్ ఆఫ్ ద లాడ్ ఇస్ విద్యం ఇది చూడండి దేవుడు సీక్రెట్ ఏంటిది అన్నది తెలుసుకోవాలంటే మనకు సాధ్యమేనా మన దేవుడు అంటుండ ఆయన ఎందు భయభక్తులు గల ద సీక్రెట్ ద లాడ్ ఇస్ విద్యం అంటున్నాడు దేవుడు దట్ ఫియర్ హిమ్ అండ్ హీ విల్ షూ దమ్ హీస్ అని అనుకున్న ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను చేసే ఇది తెలియాలంటే ఎవరు తెలుస్తుంది ఇప్పుడు మనము అందుకే ఆత్మవివచన జ్ఞానం మనకు ఉండదు ఎవరికి ఎవరైతే ఆయన ఆత్మ భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఆత్మవివచన జ్ఞానం దేవుడు కలగజేస్తాడు అప్పుడే ఆయన మర్మములన్నీ ఏసే మర్మము ఆయన మర్మము ఏమైతే ఉన్నాయో ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి తెలియపరుస్తున్న దేవుడు ఎంత గొప్ప విషయం కదా మళ్ళీ చూడడం ఎంత ఆనందంగా ఉంటుంది ఆయన తెలియపరుస్తున్న అంటే ఆయన ఎందు బాయ్ బతులు గలవారికి దేవుడు అంటున్నాడు ఆయన మర్మములన్నీ ఆయన ఎందు బాయకులు గలవారికి ఇస్తానంటు తెలియజేస్తున్నాడు దేవుడాలకు పదిహేను నా కను దృష్టి ఎల్లప్పుడూ యహువా వైపునకే తిరిగి ఆయన నా పాదములను పాదములను వలలో నుండి విడిపించను దావిద మహారాజు అంటుంది నా కణు దృష్టి ఎల్లప్పుడు యహువ మీద ఉన్నది ఎప్పుడు మన ఆలోచన ఎవరి మీద ఉండాలి ఏసే మనం చేసే ప్రతి పనులలో కూడా ఆలోచనలు ఆయన మీదే కలిగిన ఇది రైట్ రాంగ్ వాట్ ఎవర్ అండ్ కానీ ఆయన మీదే ఉండనమాట ఆయన నా పాదములను వలల్లో నుండి విడిపించాను ఎప్పుడైతే నువ్వు ఆయన కనిపెట్టుకో ఉంటావు నీకు ప్రాబ్లమ్స్ కూడా వచ్చినప్పటికీ కూడా అందులోంచి దేవుడు విడిపిస్తాడట మనల్ని విడిపిస్తాడు దేవుడు ఉదాహరణ వచన చేసుకుంటే నేను ఏకా ఏకాకిని బాధపడి నా వైపు తిరిగి నన్ను కర్ణింపు అని దేవుని అర్థం ప్రభా నేను లోకంలో ఒక్కరిని నేను టర్న్ ది అంటూ మీ అండ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ ఫర్ ఐ ఆమ్ అండ్ ఎఫ్లిక్ ఎఫ్లిక్టెడ్ అని అంటుంది దేవుని అంటుంది మనము కూడా అంతే లోకంలో ఎంతమంది మనకున్నా కూడా మనము విఆర్ ఓన్లీ లోన్ గా వి మే హ్యావ్ పేరెంట్స్ వి మే హ్యావ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఇంకా ఎక్కడెక్కడో అందరూ ఉండొచ్చు నార్మల్ గా కానీ ఈ రాజు ఇక్కడ డాయుడ్ మహారాజు ఆయనకి ప్రజలందరూ ఆయన చుట్టుపక్కల ఎంత ఉమ్మన్నారు ఆయనకు అడిగిన ఎంత తెచ్చి వాళ్ళు అన్ని కానీ అయిన కూడా ఆయన ఏమంటున్నాడు నేను ప్రభ ఏ కాకి అంటున్నాడు అనమాట నా మళ్ళీ ఆయన దేవుని భద్రులు మన వైపు సస్యాల మనకి ఏది కూడా మనం దేవుడే వేర్ ఆల్వేజ్ అలోన్ విత్ గాడ్ అనమాట నా హృదయ వేదనలో ఆ అతి విస్తారములో ఇక్క ఇక్కటిలో నుండి నన్ను విడిపించము ఆయనకి కూడా మహారాజు అయినప్పటికీ కూడా ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి హృదయ వేదనలు వచ్చినాయి హృదయ వేదనలు అన్నిటిక ఘోరమైంది కదా ఇప్పుడు ఇది నొప్పి ఉంటే ఏదైనా హృదయంలో ఉన్న వేదన ఎవరు చేయగలుగుతారు ఏ సైడ్ అప్ప ఈ హృదయ వేదనని ఎవరైనా బాగలుగుతారా నా ఆలోచన నాకేం ఎవరేం చేయలేనా దానికి వేసేనే దీవుని దగ్గర బతింలాడుకుండానే అవి ఎంతో విస్తారంలో ఉన్న ప్రభ వాటి నుంచి నేను విడిపించి ప్రభా అని బతుంలాడుకుంటున్నాను మనం కూడా ప్రతి ఒక్కరు దేవుని మన హృదయ వేదనలన్నీ ఆయన మీద ఆయన అడగాలనమాట ద ట్రబుల్స్ ఆఫ్ మై హార్ట్ ఆర్ అండ్ లాస్ట్ ఓబ్రింగ్ దౌ మీ అవుట్ ఆఫ్ మై డిస్ట్రెస్ అని దేవుని బతుంలో ఆడుకుంటున్నాడు దావిది మహారాజు అందుకని నేను ఈ వాక్యాన్ని ఇక్కడ ముగిస్తాను లాస్ట్ వాచన్ చూసుకుంటే దేవమని అంటున్నారు హృదయ వేదనలు కూడా ఫస్ట్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ లో చేసుకుంటే కనుక మనం ఒక్కటే జ్ఞాపకం అట్లా భూమిని దాని సంపూర్ణత లోకమును దాని నివాసము ఇవ్వాలి ఇది ఒక్కటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అన్ని దీ కూడా అన్ని ఎవ్రీథింగ్ హి క్రియేటెడ్ ఇస్ ఫుల్స్ ఎవ్రీథింగ్ అందుకని మనం అన్ని చేసినప్పుడు మనం ఎప్పుడు దగ్గర పోయి అడుగునే అవసరం మనం విచ్ నాట్ గో టు బికాస్ ఎవ్రీథింగ్ హి హాజ్ క్రియేటెడ్ ద సొల్యూషన్ ఇస్ విత్ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతాయి ఎప్పుడైతే ఆయన ఎందు భాయభక్తులు కలిగి ఉంటావు ఆయన కనిపెట్టుకుని ఉంటావు వారిని దేవుడు తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ చేస్తాం మనము ఆయన ప్రణాళిక ఏముందో అని తెలుసుకోవాలంటే ఆయన ఎందు భాయభక్తులు కలిగి ఉన్నాను అప్పుడు ఆయన ప్రణాళిక చెప్పి నడవగలుగుతాము ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి అనమాట దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యం ఇక్కడితో ముగి ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాము ప్రాధాస్థుతి స్థుతి స్తోతం స్తోతం పరిశుద్ధాత్మ దేవ కృపాకణి క్రంగల్ దేవ మహేమగల తండ్రి ఏసియా ప్రభాతం వాక్యంధార మాతో మాట్లాడినందుకు కూడా మీకే లెక్కలేని వీలాది వందనాలు స్థుతులు స్తోతాలు చెల్లిస్తున్నారు నా తండ్రి ఏసియా ప్రభా అవును ప్రభ లోని ప్రతి ఒక్కరు ప్రభాతం సృష్టికర్త వినండి గొప్ప దీడమే ఉండవుతాండి మరొకసారి మాతో మాట్లాడడానికి వందనాలుతుంది మేము ఈ మనిషి దగ్గర కూడా పోవడానికి వీళ్ళేది ప్రభాతం మీ ప్రతి ఒక్క సొల్యూషన్ మీ దగ్గరనే ఉంది ప్రభా ఏసియా ప్రభా మీ ప్రణాళిక చెప్పున మేము నడవాలి ప్రభాతం మా పట్ల మీ ప్రణాళిక ఏమైతే ఉందో మాకు తెలియపరచడం తండి మీ అన్ని భావభక్తుల జీవితం మాకు అనుగ్రహించండి ప్రభాతండి మీ యొక్క ఆశీర్వదన మాకుమనించండి తండ్రి ఏసా వాక్యమైన ప్రతిభానికి నాకం ప్రభా ఎవరైతే ఏ సమస్యలు ఉన్నీ ప్రభా ప్రభా వాక్యాన్ని ప్రభాతం ఉరంతులకు ఫలింపజేయటకు మీకు కృప దాయిచ్చాను ప్రభా మా సైతాన్ని వాక్యం ఎత్తుకోపోకుండా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా భద్రపచ్చి వాక్యాన్ని ప్రభా మా అందరి వృద్ధులు భద్రపచ్చని ప్రార్థిస్తూ నా తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ సిస్టర్ చంద్రశేఖర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధాన అడిపింపు మనందరికీ సదాకాలంతో మేన్ ప్రైజ్ ఆడందరికీ మెయిన్ ప్రైజ్ లో అందరికీ ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ అందరికి ప్రైజ్ ప్రైజ్ లో